హదీఫ్ కంఠస్థ కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు హదీఫ్ నంబర్ నాలుగు మానవుడు చేసే ప్రతి సత్కార్యం అతని కొరకే అల్లాహ చెప్పాడు కానీ ఉపవాసం మాత్రం అది నా కొరకు ने दा सत्फल अतादी